ఓం శ్రీ కురుగ్రో నమ శ్రీ గణేశాయ నమ ఆత్మస్వరూప బంధువు ఈరోజు మిమ్మల్ని అందరినీ దర్శించటం నేను మహాభాగ్యంగా పరిగణిస్తూ ఉన్నా నేను అనుకోవచ్చు ఏంటి మహాభాగ్యం ఎప్పుడు చూసి ముఖాలి కదా ఇప్పుడు ఈరోజు క్లాస్ ఉంటుందని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అక్కడ బోర్డర్ల మీద ఏదైనా వాల్పోస్టర్ తి తీశారా నేను ఏం చూడలేదు కదా మాములుగా కార్యక్రమాలకి వాల్ పోస్టర్స్ వస్తాయి పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఉంటాయి పదివే చాలామందికి రిఫార్మ్ చేస్తారు ఇక్కడ ఈ ప్రవచనాలు జరగబోతున్నాయి గీతా ప్రవచనాలు జరగబోతున్నాయి ఇత్యాది తర్వాత గీతా జ్ఞాన విజయము జరగబోతుంది అని వాల్ పోస్టర్స్ తర్వాత ఈ రోడ్డుకి చోటు మధ్యలో డివైడర్ ఉంటుంది చూసారు ఆ డివైడర్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉన్నాడు అక్కడ బాగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు జనరల్గా మొత్తం దేశం మొత్తం నగరం ప్రచారం అవుతుంది జనం బాగా విస్తారంగా వస్తా అటువంటిప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లేకపోతే ఎన్టీఆర్ స్టేడియము అలాంటిటువంటి పెట్టాల్సి ఉంటుంది కార్యక్రమం అలా ఏమీ లేకుండా ఇంకే వర్డ్ ఆఫ్ ది మౌత్ అని అంటే బయట రాసి పెట్టారు పలానా తారీఖున ఈ స్వామి గారి గీతా ప్రవచనం ఉంటుంది అని బోర్డు మీద రాసి పెట్టారు అంతకుమించి టెలిఫోన్స్ ద్వారా కొంతమంది నేను ఎప్పుడు క్లాసుకి చెప్తాను తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది అయినా కూడా మీరు గుర్తుపెట్టుకుని ఐదు మాసాల వ్యవధానం ఈ రోజులు ఎలా ఉంటాయంటే అవుట్ ఆఫ్ ది సైట్ అవుట్ ఆఫ్ ది మైండ్ అని ఒక సాధ్య అలా కంటికి కనపడుతుంటే మనిషి గుర్తుంటాడు కంటి కనబడ్డం మానేస్తే మనిషి కూడా మర్చిపోతారు మామూలుగా ఆ టైంలో ఎవడైనా దూరంగా వెళ్ళిపోతున్నారనుకోండి ఆ టైంలో ఉంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు అది కూడా వెళ్ళిపోతుంటారంటే అలా పెట్టుకోవాలని ఒక ఒక ప్రథ ఎవడైనా వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోయినప్పుడు కళ్ళప్పుడు నీళ్లు రావాలి మనం దుఃఖించాలి అని ఒక ప్రథ ఆ ప్రథ కారణంగా ఇట్ హ్యాపెన్స్ బాడీ మైండ్ అలా రియాక్ట్ అవుతాయి అంతే తప్ప అలా వాళ్ళు ఉపయోగించిన మళ్ళీ టిఫిన్ కాఫీ అవన్నీ పుచ్చుకుంటూ కాలక్షేపం చేస్తారు అంతేగాని దేనికి విదిరిపెట్టడం అలా లోకం ఉంటుంది మనం మనకు కావలసిన వాళ్ళు అనే సందర్భంలో కూడా మానవునే ప్రవృత్తి వాళ్ళది మనం గుణదోషాలు విచారం చేయట్లేదు మానవ ప్రవృత్తి ఆ మనోవిజ్ఞానము సైకాలజీ అంశంగా ఉంటుంది అటువంటి స్థితిలో భగవద్గీత ప్రవచనము ఇదేమే కథ కాదు ఇక్కడ వినోదమేమీ ఉండదు వినోదమేమీ ఉండదు పైగా కథలేమీ వినోదము లేకపోగా మోస్ట్ ఆఫ్ ది టైం మీరు చేస్తున్నటువంటి పద్ధతులు మీరు జీవిస్తున్న విధానం సరిగ్గా ఉందా లేదా అని విమర్శ కూడా ఉంటుంది పైగా మీరేదో సరదాగా పండక్కి పిల్లపీచు బంధువులు వర్గంతో కలిసి ఉత్సాహంగా ఏదో పండుగ చేసుకుందా ఉంటే ఇక్కడ భగవద్గీతలో అసలు పండుగలు చేసుకోవటం కరెక్టా అని మొదలవుతుంది ఇక్కడ హరష్టము హరష్టము కరెక్టా కరెక్ట్ కాదు ఎవడైతే హర్షాల్ని విడిచిపెడతాడో వాడే నాకు ప్రియుడు అనే యోన హృష్యతి యోన హృష్యతి నా ద్వేష్ నా శోచతి నా కాంక్షత సో వాడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు సో లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది శ్రీకృష్ణుడి పేరు మీద వాళ్ళు నిధముల రుచ్యములైన పదార్థాలను వండి కేబునిండా పెట్టి కేబునిండా పదార్థాలే దేవుడి నైవేద్యం బుట్టలు బుట్టలు బుట్టలు కింద ఎన్ని బుట్టలు అంటే యాభైై ఆరు బుట్టలు ఉంటాయి చె చెప్పని భో గ యాభై ఆరు బుట్టలు దేడు ఎంత ఉంటాడు ఎదురుకుండా టేబులు దీనికి ఆరు చెలు ఉంటుంది దాన్ని ఎండ పెట్టేస్తుంటాడు బుట్టలు అవన్నీ నైవేద్యం ఎవరికి శ్రీకృష్ణుడు ఆయన గీతలోనేమో జాగ్రత్తగా భోజనం చేయండి ఉరి చేతిగా తినండి గీతలు వేదిస్తూ కాబట్టి మానవులకు దేవుడి పేరు మీద సంసారంలో ఉండలే ఆసక్తి పేరు మీద ఏదో ఒక పేరు మీద హడావి అసహాసము ప్రచారము ఇలాంటి ప్రవృత్తి హ్యూమన్ సైకాలజీలో కనబడుతుంది ఆ ప్రవృత్తికి విరుద్ధంగా వినోదము అనేదాన్ని పక్కన పెట్టి కథ అనేది లేకుండా కేవలము భగవద్గీత అనే దర్పణము అంటే అర్థం ద్వారా మానవ జీవితమును విశ్లేషించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము భగవద్గీత క్లాస్ అనే పేరుతో మీరేమే అనుకోనంటే నేను మాట్లాడి ఉంటాను మీరేమనుకోనంటే మనం చెప్పుకునే విషయాలు చెప్పి వాళ్ళు ఎవరు లేరు ఎవళ్ళు చెప్పటం లేదు కథలే చెప్తున్నారు వినోదమే చెప్తున్నారు తప్ప మనం చెప్పుకునే విషయాలే వాళ్ళు చెప్పట్లే మానవ జీవితాన్ని విశ్లేషించేంతటి ఆ గాఢశీలత ప్రవచన కర్తల ప్రవాచకులలోనూ లేదు శ్రోతలలోనూ లేదు అటువంటి విశ్లేషణ చేసేటువంటి కార్య క్లాస్ ఆ క్లాస్ని మీరు గుర్తు పెట్టుకుని అసలు ఏదైనా మర్చిపోవడానికి అవకాశం ఉంటే ఈ క్లాసే మర్చిపోవడానికి అవకాశం ఉన్నది మొట్టమొదట ఫస్ట్ థింగ్ దట్ ఈజ్ లైక్ అయినా మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకుని ప్రేమగా వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను ఇప్పటికీ అనేక పర్యాయము చూసి ఉన్నా ఈరోజు ప్రత్యేకంగా చూడడము నాకు ఎంత ఆనందదాయకమైన విషయము యువర్ ఆల్ మనం పదహారో అధ్యాయంలో ఉన్నాము ఈ పద్ధతి చూస్తే నాకేమనిపిస్తోందంటే పదహారు ఏమిటి పదిహేడు పద్దెనిమిది కూడా నిరాఘతంగా సాగిపోయే అవకాశం ఉన్నది అని అనిపిస్తుంది మీ ప్రేమని చూసినట్లయితే చాలా ఆనందదాయకమైన విషయం రెండు వేల పదిహేడు నూతన ఆరంభమైనది మైకి ఎలా పనిచేస్తుందంటే ఇలాంటి మైకి అసలు ప్రపంచంలో ఎక్కడా లేదు అమెరికాలో కూడా ఇంత అద్భుతమైన మైకి నాకు కనపడలేదు అంత బాగా పనిచేసేస్తుంది మైకి వెళ్తూ ఉన్నాక ఇది కూడా ఒక గొప్ప ఆశీస్తున్నాగా నేను భావిస్తూ ఉన్నాను కనుక మీకందరికీ ఈ నూతన సంవత్సరము సకల శుభములను ఇచ్చుగాక ఈశ్వరానుగ్రహము చే ఈ నూతన సంవత్సరంలో ఆత్మ కొనసాగించి కృతాక్షులము అగుదుముగాక అని నేను మీకు శుభాకాంక్షలను అందజేస్తూ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఇంకా క్లాస్ మొదలు పెడతా అయితే క్లాసు మొదలుపెట్టే ముందు తప్పకం మనం స్మరించదగ్గ విశేషం ఒకటి కలదు ఈరోజు చిన్నస్వామి వారి జయంతి చిన్న స్వామి అంటే జనులందరూ భక్తులందరూ ప్రేమతో ఆ మహాత్ముని చంద్రస్వామి ఏది నుంచి వారు ఆయన అసలు పేరు దేవానందస్వామి హారతీయ అంతమునందు మనం స్మరించే మహాత్ముల పరంపరలో శివానంద మహారాజుకి జయ దేవానందస్వామికి జయ అని ఆ విధంగా మనం స్మరిస్తూ ఉంటాం వారి జయంతి వారు పరమశ్రద్ధేయులు వారి వారు ఈశ్వరుని యొక్క నామకీర్తనమును చాలా ప్రేమతో తాను చేస్తూ ఇతరుల చేస్తూ ఉండేవారు శివానంద ఆశ్రమానికి అధ్యక్ష స్థానం వహించడో ఏమో నాకు వివరం తెలియదు అధ్యక్షులైతే కాదు కానీ శివానంద స్వామికి ఇతర మహాత్ములు చిదానందా మొదలైన మహాత్ములందరికీ కూడా చాలా ఆదరణీయులు ఎంతో ప్రేమ పాత్రులు చాలా గొప్ప మహాత్ములు విరక్త మహాత్ములు మహాత్ముల్లో కూడా మీకు విరక్త మహాత్ములు చాలా తప్పుమని కనపడతారు అర్థహాసమి ఆడంబరము అధికంగా ఉన్న మహాత్ములే కనపడతారు తరచుగా విరక్తులైన మహాత్ములు చాలా సింపుల్గా ఉండి వాళ్ళు ఎంతోమంది ఉండరు అటువంటి కొద్దిమంది చాలా విలక్షణమైన మహాత్ములు వారిని మొట్టమొదట ఎగనాడోత్సవం అటువంటి మహాపురుషులైన ఆయన జయంతి సందర్భంగా ఈరోజు క్లాసు పదిహేను నిమిషాల ముందు ముగించి ఎలా అయితే మొదటి క్లాస్ కనుక పది నిమిషాలు ఆలస్యంగా ఆరంభం చేసుకున్నాం అలాగను పదిహేను నిమిషాల ముందు ముగించి క్లాస్ అయిన వెంటనే ముప్పై నిమిషాలకు తక్కువ కాకుండా భజన కార్యక్రమం నామ సంకీర్తనం ఉంటుంది కాబట్టి మీ సమయానుకూలాన్ని బట్టి సమయానుకూలతను బట్టి ఆ భజన నామ సంకీర్తనాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఆనందాన్ని గురవలగలరు అని ప్రార్థిస్తూ సమయాన్ని ఇంకా విపత్ ఖాతంలో ఇంకా వెచ్చించడం కదా నేను క్లాసు మొదలుపెట్టేస్తున్నాను ప్రార్థన చేసే ముందు ఇంకొక మాట నాకు గుర్తు ఏమంటే నేను ఆఖరి క్లాసు జూలై ముప్పై కడి పెట్టాను జూలై ముప్పై ఆ తర్వాత కూడా నేను మూడు వారాల ఇక్కడ ఉన్నప్పటికీ ఆ శరీరంలో ఒక నలత కారణంగా క్లాసులు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి మళ్ళీ ఈవేళ క్లాసు వెళ్ళి లాంగ్ గ్యాప్ అయినా కూడా మీరందరూ ప్రేమగా వచ్చారు నేను ఏమైనా రాసుకున్నానంటే నాలుగవ శ్లోకం ఆహారోధ్యాయంలో ఉన్నాము నాలుగవ శ్లోకం మొదటి లైను అంటే సగం పూర్తయింది మిగిలిన సగం చెప్తే సరిపడుతుంది అని నేను రాసి కాబట్టి ఆ విధంగా క్లాసు రాం శ్రీ గురు హో నమ హరి ఓం గణ గణపతి ఉపమస్థిరవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పష్టం వన్ోిభి సాదనం శ్రీమహాత్పత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా దంభో దత్ోతిమానశ్చ క్రోధ పాదుష్యమే అజ్ఞాన పాపదీ దైవీ సంపత్ ఆసురీ సంపత్ అనే రెండు పరస్పర విరుద్ధములైన ఆంతరలక్షణములను గురించి మనం చర్చిస్తూ ఉన్నాం మీరు మనిషి యొక్క మనిషి ప్రవృత్తిని మీరు గమనించండి మనిషి జీవితంలో మూడు అంశాలు ఉంటాయి క్రియ భావన బోధ అని మూడు అంశాలు క్రియ చేతులతోటి కాళ్ళతో చేసేది నోటితో పలికేది కూడా క్రియనే కర్మేంద్రియములతో చేసే పనులన్నిటికీ క్రియ అని పేరు ఆ క్రియ ఈశ్వరారాధన రూపంగా ఉన్నప్పుడు కర్మ అని అంటారు ఇదే నీకు పరిభాష పరిభాష అంటే టెక్నికల్ టెర్మినాలజీ ఎలా ఉంటుందో మామూలుగా చేసి పని ఏదైనా క్రియ అదే పని ఈశ్వరారాధన అయితే కర్మ అది పరిభాష ఒకప్పుడు కర్మను కూడా సకల లౌకిక కార్యాల సందర్భంలో అన్వయించే పరిస్థితి అప్పుడప్పుడు కనపడుతుంది కాబట్టి క్రియ మనిషి జీవితంలో ఉంటుంది ఎంతవరకు ఉంటుందంటే ఆఖరి శ్వాస వరకు ఉంటుంది శ్వాస కూడా క్రియనే కదా దాని పేరే శ్వాసక్రియ శ్వాసక్రియ ఉన్నంత వరకు ఆఖరి శ్వాస వరకు క్రియ ఉంటుంది కాదండి మనసం మీద పడుకుని ఉంటుందంటే మనసం మీద పడుకోవడం కూడా క్రియనే ఇటు ఉంటాడు మనసం మీద పడుకునే లేవలేకుండా అది క్రియ అయ్యో వీళ్ళందరినీ వీటిని పెట్టి వెళ్ళిపోతున్నాను అని దుఃఖించడం మరి అది క్రియనే సో ఈ శ్వాస ఉన్నంత వరకు క్రియ అయితే క్రియతోటి క్రియతో ఆరంభం చేసి క్రియతో అర్థం చేయకూడదు జీవితం ఎందుకంటే అది క్రియ బాహ్యము చాలా చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది అంటే బాహ్యములందు ఉంటుంది మనిషి లోతులను సృశించలేదు కాబట్టి క్రియ ముఖ్యమే కానీ క్రియ కంటే లోతైనది భావం ఇప్పుడు చూడండి మీ మీద ప్రేమ లేకుండా మీకు పంచభిక్ష పరమాణాలను వడ్డిస్తే మీకు నచ్చకుండా లేక మీ మీద ప్రేమతో చాదువర్ణం పెడితే మీకు ఇష్టపడతాభి చూడండి క్రియ ముఖ్యం భావన లేని క్రియ ఎందుకు కొరగానిది క్రియలో లోటున్నా పర్వాలేదు కానీ భావనలో లోటు రాక భావన లోపల ఉంటుంది క్రియ బయట ఉంటుంది కాబట్టి క్రియ ముఖ్యము అనే భావన మరింత ముఖ్యం ఏమంటే తర్వాత బోధ బోధ అంటే జ్ఞానము అని అర్థం ఈ జ్ఞానం అనేది ఈ క్రియని భావనని పవిత్రం చేసేటువంటి జ్ఞానం జ్ఞానం లేని క్రియ జ్ఞానము లేని భావన చాలా అసందర్భంగా తప్పుగా ఉంటాయి ఇప్పుడు మీరు డబ్బుని బాగా ప్రేమించారనుకోండి అది కూడా భావనవేగా డబ్బుని ప్రేమించడం కూడా భావన వేగా మరి ఆ భావన అది అయోగ్యమైన భావన ఆ సంగతి ఎలా తెలుస్తుంది జ్ఞానాన్ని బట్టి తెలుస్తుంది జ్ఞానం ఏమనిపిస్తుంది అంటే మీకు ఈ డబ్బు అనేది వస్తుపోతూ ఉంటుంది దీంట్లో స్థానము లేదు అది ఉడికే ప్రాక్టికల్ గా దాన్ని మనం వ్యవహారం చేయాలి తప్ప దాని మీద ఆసక్తిని పెట్టుకోరాదు అని జ్ఞానం చెప్తుంది మరి డబ్బు మీద ఆసక్తిని పెట్టుకోకపోతే ఇంకెవరి మీద పెట్టుకోవాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది ఈశ్వరుల నుంచి వచ్చింది డబ్బు ఈశ్వరం ఈశ్వరుడికి భార్య లక్ష్మీదేవి అంటే ఆయన పెళ్లి చేస్తున్నాం కాపురం చేస్తున్నా కాదండి అలా ఉంటుందండి ఎక్కడైనా ఈశ్వరుడికి లక్ష్మీదేవు భార్య అంటే ఆయన భర్త అంటే ఆయన లక్ష్మికి భర్త అంటే అర్థమైన చూస్తున్నా భర్త అంటే భరించువాడు పోషించువాడు అని అర్థం అంటే ఈ సృష్టిలో ఉండే సకల సంపదలకు పతి ప్రభువు ఈశ్వరుడు అని అర్థం అంచేతనే సంపదకి పేరు కూడా అలాగే వచ్చింది ఈశ్వరులకు చెందినది కనుక దానికి ఐశ్వర్యము పేరు మన వాళ్ళు ఏం చేశారంటే ఉంటే మాట ఆ ఈశ్వరుని అధీనంలో ఉంటుంది భార్య వంటిది అని ఎవడో ఉంటే భార్య వంటిది అంటే ఆ వంటిది తీసేసి భార్యనేసి ఆ సింబాలిజం ఉంటుంది అది సింబాలిజం లక్ష్మి ఆ సింబాలిజంలో కూడా వాళ్ళు కూడా ఏమవుతారంటే అది వక్షస్థలముల ఉంటుందని చెప్పారు వక్షస్థలముల ఉంటుందంటే ఆయన కంటే సెపరేట్గా ఉండదండి హృదయంలో ఉంటుందంటే అంటే ఏమన్నట్టుందని చెప్తాను తర్వాత పుట్టుమత్స రూపంగా ఉంటుంది అని అంటే వీళ్ళు పుట్టిన వరకు ఇంటి వరకు అలాగే ఉంటుంది విడదీయడానికి వీలు లేనిది వదిలించుకున్నా ఉంటే వదలదు దాన్ని పుట్టి మొత్తం అంట ఈ వత్సం సో ఆ విధంగా వర్ణించారు అంత అంత సింబాలిజమే అంతే కానీ విష్ణువు కూడా ఐడెంటిఫికేషన్ కార్డులో హ్యావింగ్ ఏ లాంగ్ బర్త్ మార్క్ అల్ హిస్టే రాసి పెట్టుకుంటారని కాదు ఐడెంటిటీ కార్డులో రిజ్ నాట్ ది పాయింట్ పాయింట్ ఈస్ ఆ సంపద ఈశ్వరుల యొక్క అధీనమై ఉంటుంది దాన్ని ఈశ్వరు నుంచి మీరు విడదీయలేరు అనే అభిప్రాయం కాబట్టి మన వద్ద ఉన్న సంపద మనది కాదు మరి ఎవరిది ఈశ్వరు అయితే మన మనకేమిటి సంబంధం మనం ట్రస్టీ ట్రస్టీ షిప్ ప్రిన్సిపల్ మహాత్మా గాంధీ గారి ట్రస్టీ ఆఫ్ ది ట్రస్టీ ఆఫ్ ది వెల్త్ దట్ ఈస్ విత్ ట్రస్టీ అంటే దానిని ధర్మకర్త దాన్ని మనం పోషించి పాలించి పోషించి సద్వినియోగం చేయడానికి యోగ్యత అర్హత మనకు ఉండే గానీ దానిని కబ్జా చేయడానికి మనకు అర్హత అది మనది కాదు ఆసక్తం అని చెప్పడం కోసం ఈ సింబాలిజం పెట్టారు పెడితే మీరు సింబాలిజంని నేను అప్పుడే టాపిక్ మార్చి మాట్లాడేస్తున్నాను వచ్చేస్తాను జస్ట్ వేర్ వీటిని ఈ సింబాలిజంని మన వాళ్ళు ఎంత ముందుకు లాక్కెళ్ళిపోయారంటే దీన్ని టు బిగిన్ విత్ ఇట్ ఈస్ దేవ ఒక సింబల్ అదే ఒక ప్రతీక అని గుర్తుపక్కడానికి వీళ్ళు నేనంత ముందుకు లాక్కుపోయాను ఇప్పుడు మీరు సింబల్ని సింబల్గా ఒక పరిస్థితి కూడా తిపెట్టుకోవాలి దాన్ని పూర్తిగా విస్మరించేసి ఆయన ఆయన భార్య వాళ్ళిద్దరూ కలిసి కొంతకాలం ఎక్కువ ఉంటారు కొంతకాలం వేసవ కాలంలో అక్కడ శీతకాలంలో ఎక్కడ ఉంటారు వాళ్ళకి నలుగురు పిల్లలు అప్పుడప్పుడు కొట్లాడు ఇలా మొదలుపెట్టారనుకోండి అప్పుడు ఎవరిపెట్టింది అది సింబాలిజం అనే సంఘటన కూడా మనం చెప్పుకోవడానికి వీలు లేని పరిస్థితి తయారైపోతుంది అంటే క్రియ ఆ కర్మకాండ అది వైల్డ్ గ్రాస్ పెరిగినట్టుగా పెరిగిపోయి జ్ఞానం అనేది అసలు ఎక్కడా లేకుండా అయిపోతుంది జ్ఞానం జ్ఞానం లేకపోతే క్రియ విషయా నేను చెప్పినా ఎలా తయారవుతుందో అలా తయారవుతుంది క్రియ అలాగే భావన భావన జ్ఞానం లేని భావన అది సంసారంలో మనల్ని బంధిస్తుంది తప్ప ఉపయోగపడదు ప్రేమ అందరికీ తెలుసు ఆ ప్రేమ జ్ఞానము యొక్క మిశ్రణము ఉండాలి ప్రేమ తెలిసి ప్రేమించాలి జాగరాజ స్వామి వాళ్ళు చెప్పారు ఏమంటారు తెలిసి రామచింతనతో నామము శ్రేయమే మనస ఇత్యాది అంటే మన వాళ్ళు ఏమంటారు జాగరాజ స్వామి నామం చేసిన వాళ్ళు ఉంటారు నామం చేసిన నామం ఒక్కటే చేసిన కదా నామం క్రియ కదు రామ రామ రామ రామ అనుకుంటే క్రియ ఎందుకంటే వాగేంద్రియము కర్మేంద్రియము క్రియ దాని వెనక భావనను ఆ భావనకు తోడుగా జ్ఞానం ఉండక్కర్లేదా రామ చింతన అంటే భావన తెలిసి అంటే జ్ఞానం నామము స్టేయవే క్రియ అలా చేయాలి భావనకి కిలోమిటాలు ఇచ్చేసి జ్ఞానం దరిదాపునికి రాకుండా జాగ్రత్త జ్ఞానం దగ్గరికి వస్తే అది కొంచెం ఇబ్బందికరంగా ఇక జలని ఏం చేస్తారంటే కుక్కని కాపలా పెడతారు రోజు రెండు లోపలికి రాసుకున్నాను అలాగ జ్ఞానానికి ఓ కుక్కను ఒకదాన్ని కాపలా పెడతారు దగ్గరికి రానివ్వకుండా కాపలా ఉండదు ఆ కుక్క పేరే అజ్ఞానం జ్ఞానం దగ్గరికి రాకుండా కాపలా ఉండాలి ఎందుకంటే జ్ఞానం దగ్గరికి వచ్చిందనుకోండి మన క్రియ మన భావన షేక్ అయిపోతాయి మన క్రియలలో ఏమీ వీధ్యం సత్వ లేదని మన భావనలన్నీ కలుషితములని తెలిసిపోతుంది అందుకోసం మనకి ఏమున్న సెక్యూరిటీ అదాటిస్ఫాక్షన్ ఏదో ఒకటి సాటిస్ఫాక్షన్ అంటే తనని తాను తనని చూసి తానే నిలిచిపోతూ ఎంత ఎంత పని చేసేసేమో ఎంత యజ్ఞం చేసేమో లేదా ఎంత పూజలు చేసామోనో లేకపోతే ఎంత డబ్బు సంపాదించి భద్రం చేసి అందరికీ పరిచిపెట్టేమోనో ఏదో తనలో తాను నిలిచిపోతూ ఉంటాడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ జ్ఞానం అనేది ముందుకు వచ్చిందనుకోండి ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముక్కలవుతుంది అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అందుకోసం జ్ఞానం దరిదాపులకు రాకుండా కుక్కలుగా కా కుక్కని కాపలా పెడతారు సో మహాత్మలు ఎవరు దిగ్రీకి రాకుండా కుక్కలు ఉన్నవి కుక్కగలదు జాగ్రత్త అంటే దరిదాపు అస్ట్ కనుక క్రియా భావన బోధ ఈ మూడింటిలో బోధకి ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి బోధ లేని క్రియా బోధ లేని భావన ఎందుకు కొనగానివి అవుతాయి కాబట్టి ఎవరైనా ఎందుకని జ్ఞానం భక్తి ముఖ్యమని ఎవరైనా అన్నారంటే వాళ్ళు తల లేని మాట మాట్లాడుతున్నారు జ్ఞానం లేని భక్తి అంటూ ఉండదు అలాంటి భక్తి ఉండదు జ్ఞానంతో కూడిన భక్తి ఒకటి ఉంది తప్ప యథార్థమైన భక్తి జ్ఞాన సంబంధం లేని భక్తి ఎందుకు పనికిరాని భక్తి అది కాబట్టి ఆ జ్ఞానాన్ని బాగా మనస్సు తెచ్చుకుని జ్ఞానము చేత పవిత్రమైన భావనలను కలిగి ఉంటే దానికి దైవీ సంపద అని భగవద్గీతలో పరిపాటి ఏమిటంటే క్రియ గురించి శ్రీకృష్ణుడు ఏమీ చెప్పడం క్రియ వెనుక ఉండే భావాన్ని భావనను మాత్రమే చెప్తాడు అర్జునుడు క్రియ గురించి ప్రశ్నిస్తూ ఉంటాడు ఏ ఈ కర్మ అయితే ఆ కర్మ అయితే కర్మ ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని అర్జునుడు కర్మను గురించి ప్రశ్నిస్తాడు శ్రీకృష్ణుడు కర్మని గురించి సమాధానం చెప్పాలి ఆ కర్మ వెనుక ఉండే భావనని గురించే చెప్తూ భావన తప్ప కర్మ గురించి ఫలానా కర్మ చేయండి అని మీకు ఎక్కడైనా భగవద్గీతలో కనపడిందా ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని ఎక్కడైనా కనపడిందా లేదు మీకు ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం చేసి అలవాటు ఆ ఆ క్రియ వెనుక భావన ఎలా ఉండాలో చెప్తారు విషయం అంతే తప్ప ఇలా చేయండి అలా చేయండి గురించి చెప్పండి దాన్ని బట్టి కూడా మనకు విషయం స్పష్టమవుతూ భావన బోధ ఇవి చాలా ప్రధానమైనది వాటిలో బోధ ఉన్నత ఉత్తమ స్థాయికి జరిగినది బోధ ద్వారా భావనను పవిత్రం చేసుకోవాలి ఎప్పుడైతే బోధ ద్వారా భావన పవిత్రమవుతుందో క్రియలు సహజంగానే మంచి క్రియలు జరుగుతాయి దాని గురించి క్రియల గురించి మీరంత పెద్ద చింత చేయాల్సిందేం లేదు ఇప్పుడు మీరు మేము ఏం చేయాలో చెప్పండి అని మీరు నన్ను రెడీగా ఏం చేయాలోనే మీరే చూసుకోండి మీరు డాక్టర్ అయితే వైద్యం చేయండి ఇంజనీర్ అయితే ఇంజనీరింగ్ చేయండి ఫైనాన్స్ అయితే ఫైనాన్స్ చేయండి క్యాబ్ డ్రైవర్ అయితే క్యాబ్ నడపండి ఏం చేయాలో మీరే చూసుకోండి మీరు గృహిణి అయితే వంట చేయండి ఏం చేయాలో రెండు వ్యక్తులు ఎవరికైనా కూడా పెడతా కాబట్టి ఏం చేయాలో మీరు చూసుకోండి ఆ చేసి ఆ చేసి క్రియ వెనుక ఉండే భావన బోధ ఈ రెండు మాత్రమే ఇక్కడ చర్చలోకి వస్తాయి ఎటువంటి భావన ఉండాలి అంటే దైవీ సంపద అని చెప్పదగిన భావన ఉండాలి ఆ భావనకి దైవీ సంపద అనే యోగ్యంగా ఉండాలి ఒకవేళ మన మనకు తెలియ తెలియని కారణం చేత అజ్ఞానం చేత ఆసురీ సంపద అని పేరు పెట్టబడ్డ లక్షణాలు కనుక వచ్చి చేరినట్లయితే ముందు అర్జెంట్గా దాన్ని గుర్తుపట్టి దూరం చేసుకోక తప్పదు గుర్తుపడితే చాలు అదే ఈ ఈ భావనలు ఈ భావన తప్పు అని ఎప్పుడైతే గుర్తుపట్టారో ఆ భావన అవసరికి సోకి నల్ల డబ్బు కలిగి ఉండడం తప్పు అని కనుక సమాజంలో ఒక భావన ఏర్పడితే నల్ల డబ్బు ఏమవుతుంది అయితే విషయంగా భావనని నిర్మాణం చేయాలి ద్వారా భావనల్ని నిర్మాణం మన సమాజంలో ఒక దోషము ఉన్నదని చెప్పక తప్ప దోషం అంటే నా సామాజిక లౌకిక జీవనంలో ఉండే దోషం గురించి అక్కడ ఉన్న దోషం లౌకిక జీవనంలో ఉన్న దోషము ఆ తర్వాత ధార్మిక జీవనం అని ఒకటి ఉంటుంది అంటే మనం దేవుణ్ణి ఆరాధించటం దేవాలయాలు పట్టుకోవడం తీర్థయాత్రలు చేయటం పూజలు చేస్తూ ఉండడం విజ్ఞాన యాగాలు చేస్తూ ఉండడం ఇటువంటి ధార్మిక జీవనము అంట ఆ ధార్మిక జీవనము లౌకిక జీవనము ఈ రెండింటిలో కూడా ఒక ఒక దోషం ఉన్నదని చెప్పక తప్ప ఆ దోషం ఏమంటే క్రియ ముఖ్యమే తప్ప భావన బోధ ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఒక దోషం సమాజంలో వచ్చి అంచేతనే ఎప్పుడు ఏది ప్లాన్ చేసినా క్రియని ప్రణాళికాబద్ధంగా చేసే ప్రయత్నం పెద్దగా చేసే ప్రయత్నమే గనువు చేస్తున్నారు తప్ప బోధకి ప్రాముఖ్యం ఇస్తున్న దృష్టి ఉదాహరణకు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఒక మహాత్ముడు ఒక ఆశ్రమాన్ని స్థాపించారు ఆశ్రమాన్ని స్థాపించి పాతిక సంవత్సరాలు అయింది కాబట్టి ఒక ఉత్సవం పాతిక సంవత్సరాలను ఏమంటారు గోల్డో సిల్వరో ఏదో ఉంటారు కదా సిల్వరు సిల్వర్ గులి గోల్డ్ అంటే యాభై ప్లాటినం అంటే వంద ఏదో ఉంది సిల్వర్ గులి కాబట్టి ఒక ఆశ్రమాన్ని స్థాపించి సిల్వర్ జుగిలి అనేటువంటి సంక్షం చేసుకునే సందర్భం అయితే అది అలా ఉండాలి సపోజ్ నేను ఎలా ఉండాలో నేను చెప్తాను దాన్ని బట్టి ఆ ఆ క్రియలో భావన బోధ ఉండదు ఆ ఆశ్రమ స్థాపన జరిగిన సందర్భంగా చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ గారినో చేసి సమాజంలో ఉన్నటువంటి ధనవంతుల్ని పెద్దల్ని పిలిచి స్టేజ్ మీద పాటి మందిని కూర్చోబెట్టి ఊరంతా పల్లీలు వేసి లేదంతా సంగీత సాహిత్య కార్యక్రమాలను పెట్టి వేలాది లక్షలాది రూపాయలను వసూలు చేసి సంధాల రూపంలో ఖర్చు పెట్టి పనిలో ఈ హోమము అని హోమము లక్ష్మీ హోమము శ్రీ హోమము ఆ హోమము ఈ హోమము రుద్రహోమము హోమము అని ఇలాంటి తర్వాత ఈ పూజ ఆ పూజ నిత్యాదిక్రమం అవన్నీ కూడా యథోచితంగా చేసి అత్తహాసంగా యాభై లక్షల కార్యక్రమం చేసి పెద్ద పెద్ద హడావిడిగా చేశారనుకోండి ఇప్పుడు ఆ దాంట్లో క్రియ భావన బోధ అవి ఏ రూపంగా ఉందంటే శాంతిస్తోంది మీకు క్రియ క్రియనే ఎక్కువగా ఉన్నట్టు అని కాబట్టి ఆశ్రమంలో ప్రాముఖ్యం పెరిగిపోతే ఆ శ్రమంలోనే భావనకి బోధకి తాగు లేకుండా అయిపోతే ఇంకెక్కడ ఉంటుంది భావన బోధ అనే సమాజంలో అటువంటి ఒక వాతావరణం నిర్మాణమైంది మనం ఎంత పెద్ద ఉత్సవం చేశాము ఎంత పెద్ద ఎంజాయ్ చేశాము ఎంత పెద్ద యాగం చేశాము ఎంతమంది జనం వచ్చారు ఎంత డబ్బు కలెక్ట్ అయింది ఎంత డబ్బు ఖర్చు అయింది టీవీల్లో ఎంతవరకు దాన్ని ప్రచారం పెట్టగలిగాము ఎంత ఎత్తున బిల్ బోర్డులు పెట్టేమో అని ఇది చూసుకుంటే క్రియ్యింది తప్ప దానికి భావనే ఉన్నది బోధేమున్నది నన్ను అడిగితే ఒక ఆశ్రమానికి సిల్వర్ జుమిలీ చేయదలుచుకున్నట్లయితే నేనేమంటానంటే ఆధునిక జీవితంలో మానవుని హృదయానికి విశ్రాంతినిచ్చే విశ్రాంతినిచ్చేటువంటి పద్ధతి ఏమి అనే టాపిక్ మీద త్రీ డేస్ కాన్ఫరెన్స్ పెట్టి మహాత్ముల్ని ఇన్వైట్ చేసి ఆ మహాత్ముల ప్రసంగాలను మహాత్ములు అంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులని కాదు మనిషికి జీవన దిశ నిర్దేశం చేయగలిగే థింకర్స్ అండ్ ఫిలాసఫర్ వాళ్ళని ఇన్వైట్ చేసి భక్తులందరికీ అటువంటి మహాత్ముల చేత ప్రసంగాలను ఇప్పించి అటువంటి చర్చలు చేశారని పండి దాన్ని బట్టి దానికి దానికి కొద్ది గొప్ప వసూలు చిన్న చిన్న పన్నెళ్ళు వేసి వాళ్ళకి భోజనం వ్యవస్థ అది దానికే అవసరం అవుతుంది ఇలా చేసేది పండి దాన్ని బట్టి మీకు ఆశ్రమంలో బోధలు ఎలా ఉందన్నది స్పష్టమవుతుంది భావనకి బోధకి అక్కడ ప్రాముఖ్యము అధికము అని స్పష్టమవుతుంది క్రియ ఉంటుంది కాబట్టి క్రియ భావన బోధ ఈ మూడు సర్వత్రా ఉంటాయి భావనకి బోధకి ప్రాముఖ్యాన్ని ఇవ్వడము శ్రీకృష్ణుని యొక్క బోధలోని పరిపాటి క్రియకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వరు ోధన బోధ జ్ఞా భావన అన్నింటికే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తారు ఆ దృష్టితో చూసినట్లయితే మీ హృదయం లోపల మీరు బయటకు చేసే క్రియల మీ హృదయం ఉండే భావన బోధ ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే భయం భయం అనేది అసలు మోడల్ రిలిజియస్ మైండ్ ఎలా తయారైందంటే రెలిజియన్ అనేది మనిషిని భయము యొక్క గుప్పిట్లో పెట్టేట్టు పెట్టేట్లదే భయం భయం భయం భయం పెడుతూ ఉండడం వల్ల అనేక సత్సంగ ప్రశ్నలలో జనుల హృదయంలో ఉండే భయం కూడా మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది ఆ ప్రశ్నని బట్టి ఓహో గురి హృదయంలో ఇంత భయం ఉన్నారన్నమాట అని తెలుస్తుంది ఉదాహరణగా ఏమైనా ప్రశ్న వేస్తారంటే ఎవరి ఓం ఓం అని ఓం అంటే ప్రమాదం ఏమైనా ఓం అంటే ప్రమాదం ఏముంటుంది బుద్ధన ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి లడ్డూ తింటూ ఉంటే ప్రమాదం ఉంటుంది తప్ప ఓం అంటే ప్రమాదం ఏమి ఉండదు ఓం అంటే డైబెటీస్ రాదు లడ్డూలు పిచ్చుకుంటూ ఉంటే వస్తుంది కాబట్టి ఓం అంటే ప్రమాదం ఏముంటుంది ఓం అంటే ప్రమాదం ఉంది ప్రశ్న వేసేటంటే మీరు మతాన్ని ఒక భయస్థానంగా పెట్టుకున్నారని అర్థం అసలు భావన బోధ ఉన్న మతంలో భయం ఉండదు అభయం భయం స్థానంలో ప్రేమ ఉంటుంది భయం ఉండదు భయం ఉన్న చోట ప్రేమ ఉండదు అభయం ఉంటేనే ప్రేమ అభయం సత్మ సంతశుద్ధి హృదయం శుద్ధంగా ఉండాలి అంటే కపటము మోసము ఉండకూడదు అలాంటి లక్షణాలు ఉండకూడదు జ్ఞాన యోగం వ్యవస్థితి జ్ఞానము యోగము ద్వంద్వసం అంటే ఆత్మస్వరూప విచారణ చేస్తూ ఉండాలి ప్రాణాయామము ఆసనము ఇత్యాది యోగక్రియలను చేసి శరీర ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి కర్మయోగానుష్ఠానం ద్వారా అంతఃకరణ శుద్ధిని నిర్మాణం చేసుకోవాలి ఈ జ్ఞానము యోగము వీటిని మనం సరైన స్ట్రక్చర్ కరెక్ట్గా పెట్టుకోవాలి జ్ఞాన యోగం వ్యవస్థ ఇటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి ఒక గొప్ప సంపద లోకంలో జనులు ఎలా ఉంటారంటే బ్యాంక్ అకౌంట్లు తర్వాత ఫ్లాట్స్ ప్లాట్స్ రియల్ ఎస్టేట్ అంటారు వీటిని సంపదగా భావిస్తూ ఉంటారు ఇప్పుడు కారు ఉంది అనుకోండి ఇది సంపద అని కూడా కారు గురించి నన్ను అడిగితే ఇట్స్ కన్వీనియన్స్ అండ్ ఇట్స్ ఎ న్యూషన్స్ రెండు రెండు ఇట్స్ కన్వీనియన్స్ అండ్ ఇట్స్ ఏ న్యూషన్స్ గురించి ఇంక మూడో దర ఉండే దాని ప్రతి ముందుకు చోట ఉండదు దాన్ని నడపడానికి రోడ్డు మీద చూడలేదు రోడ్డు పక్కకి వెళ్ళారంటే గోతులు మన పద్మారావు నగర్లో గోతులు తీసి పెట్టారు ఆరు మాసాల వరకు ఆ గోతులు అలాగే ఉంటాయి కూడా మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే చక్కెం వెళ్ళా గోతులు పడుతుంది తర్వాత ఎవరికైనా కారు ఇలా రాసుకుందంటే వాడు మీద పడి అలర్ట్ చేస్తాడు కాబట్టి కారు ఈజ్ ఏ కన్వీనియన్స్ అండ్ న్యూషన్స్ మోర్ కన్వీనియన్స్ అండ్ లెస్ట్ న్యూషన్స్ ఆ లేకపోతే లెస్ కన్వీనియన్స్ అండ్ మోర్ నిమిషన్స్ అన్నది మీరు పెద్దలు మీరే ఆలోచన చేయండి అదే తప్ప సంపద అని మాత్రం మీరు దాన్ని అన్నారంటే మీ బోధలో ఏదో దోషం ఉంది సంపద కాదు సంపదని మీరు చేశారంటే మీ భావనలో బోధలో దోషం వచ్చింది దాల్మే కాలా హై కాబట్టి స్పష్టమైన అవగాహన అవసరం కదా కనుక ఈ విధంగా అభ దాన్ని దైవీ సంపద ఈ గుణములు అభయం సత్వసశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అహింస సత్యం అక్రోధ త్యాగం యాగ శాంతి అపైశు అబ్బబ్బ అవి గొప్ప సంపద ఎందుకంటే ఈ లక్షణములు గలవాడు ఇహ పరములందు సుఖ శాంతులతో జీవించగలుగుతాడు తర్వాత మానవ జీవిత లక్ష్యం ఏమిటి అన్నది ఒకటి చూసుకోవాలి మానవ జీవిత జనాలు ఇటువంటి అంశాల విషయంలో తప్పుడు ధారణలను కలిగి ఉంటా నేను సందర్భం చెప్తాను ఆ జీవిత లక్ష్యం బాగుండదు ఏదో చెప్పండి ఈ ఆశ్రమాన్ని స్థాపించాము దీన్ని బాగా అభివృద్ధి చేసి పెద్దదిగా చేసి ఒక పది ఎకరాలను చుట్టూ దీన్ని బాగా విస్తారం చేయాల్సి లోకంలో దీనికి పేరు ప్రతిష్టలు తేవాలి అని లక్ష్యంగా పెట్టుకుని ఒక సన్యాసి పనిచేస్తున్నాడు అనుకోండి ఆ లక్ష్యం శుద్ధమా కాదా చెప్పండి కాదు అది శుద్ధం ఒక గృహస్థు నేను వివాహం ఒక యువకుడు నేను వివాహం చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళతో కలిసి జీవితంలో సుఖ సంతోషాలను భోగభాగ్యాలను ధనాన్ని నిక్కుటముగా సంపాదించి భోగాలను అధికంగా అనుభవించాలి అని లక్ష్యం పెట్టుకున్నాడు అనుకున్న యువకుడు ఆ లక్ష్యము మంచా చేయడాది మంచి కాదు మరి అసలు జీవితానికి లక్ష్యం ఏముండాలి పెద్దలు ఆలోచించాలి సాధారణంగా జనులు ఇలాంటి ఆలోచన చేయరు ఏదో జీవించేస్తూ ఉంటారు చిన్నప్పుడు అప్పటి రాగద్వేషాలు ఉంటాయి యౌ్వనంలో అప్పటి రాగద్వేషాలు ఉంటాయి మధ్య వయస్సులో అప్పటి రాగద్వేషాలు ఉంటాయి పెద్ద వయస్సు వృద్ధాప్యంలో అప్పటి రాగద్వేషాలుంటాయి రాగద్వేషాలలో పుట్టి రాగద్వేషాలలో పెరిగి రాగద్వేషాలలో గిట్టుతారే గాని జీవిత లక్ష్యము ఏమిటని ఆలోచన చేయరు జీవిత లక్ష్యము డబ్బు సంపాదించి భోజన భోగాలను అనుభవించి ఎంతో కొంత దేవుడికి పూజలోకి చేసి ఇంకా కన్ను ముయ్యడం అది కాదు జీవిత లక్ష్యం కాదే తప్పు